స్తోత్రం నాయన పరిశుద్ర మేమూల రాజా కృపగల దేవా మహోన్నత ఆలోచన కర్త ఆశ్చర్యకరణు విషణ దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మధురాన్ని కొందనాలు దేవ ఈ శుప్రభ ఎక్కడి నాములు ఇద్దరు ముగ్గురుంటే అందరి వసిన దేవ మా అందరం దిగండి సైతానికి బంధించి దేవ వాక్యంధరం మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క మాట మీరు మాతో మాట్లాడిన దేవ ఈసుప్రభ దేవ ఈస్కాయకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తీసుకుని తండ్రి సుప్రభ దేవ ఎందుకు గతించి మమ్మల్ని మా పాపాలు క్షమిస్తున్నాం క్షమించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని తండ్రి వందలైనా జరిగించి దేవా ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని అన్ని కొట్టివేసి ప్రతి క్రియాన్ని నయమైపోవాలి దేవా ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరాన్ని పరిశోధనలో నడిపేరుకుంటున్నాం తండ్రి ఆమె నా ఏసయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మలు నిన్ను ఏ ఏ విడవను నిన్ను ఏ విడవను నీకై జీవించదును తల్లి తల్లి వలే ప్రేమించి తండ్రి వలే రక్తంతో కడిగితే కడిగితేవి రక్షణలో నడిపితివి నీ చిత్తం చేసేదను అది నా ఆహారము మరణములుండి విడ విడదీయ స్తు మా సీశ్వరాజాకూ స్ మా సరీరాజాకూ స్మహి మాసరా స్ మహిమా సారా ఈశు రాజాస్తుతి నా స్స్తుతి కో ఈసే నా సూర్యమచంద్రమస్తృుతి జ్యోతికి తర్గా నస్తృుతి స్తృుతి మహిమా సరీరాజాకు స్మ సర ఈశురాజాగ ఊచి ఆకాశ స్తృతి కరో ఆకాశ మండల విస్తృతి కరో ఊచి ఆకాశ స్ుతి కరో ఆకాశ మండల విస్తృతి సాగరకి గేరా స్ుతి కరో పృథ్వీకి సృష్టి స్ుతి క సాగరకి గేర స్ుతి పిథ్వి సృష్టి మహిమా సారా ఈశు రాజాకు స్మా సారరా మేర యశ్వ రాజాకు अग्नि वोला स्तुतिकरो ओ हरब भया भी स्तुतिकरो अग्नि वोला स्तुतिकरो ओ हरब भया भी स्तुतिकरो पहाड़ी के लो स्तुतिकरो పక్ష పశు స్స్తుతి కరో పహడికి పక్షి పశు స్స్తుతి స్తృుతి మహిమా సారా ఈశ్వరాజాకు స్మ సారా మేరా ఈశ్వరాజాకు జీవన్ బుతితి బస్తృతి కరోన్ బుతి బస్తృతి కరో బాలక్స్తి అమ్ యశు కాలక్ స్తీర యశకి సా స్మారా ఈశ్వరాజా సారా మేరా యశ్వ రాజాకు స్మ సారా యశ్వ రాజాకు స్మీ సారా మేర ఈశ్వర ప్రేమించేదన్ అధిక ముగా ఆరాధి ఆ శక్తితో ప్రేమించే దన్ అధిక ముగా ఆ శక్తితో పూర్ణా మనసుతో ఆరాధింతు పూర్ణాబలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతన్ ఇన్ను పూర్ణాబలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనా ఈ సయ ఆరాధన aaradhana aaradhana aaradhana aaradhana yavine jare yavine jare intavaraku aadukunnave yavine jare yavine jare intavaraku aadukunnave nanu intavaraku Adukunnavi Nannu Intavarakku Adukunnavi Aradana Aradana Isayya Aradana Aradana Aradana Aradana Aradana Aradana Elroi Elroi నన్ను చూచావీ వందయ్యా ఎల్ రోయీ ఎల్ రోయీ నన్ను చూచావే వందనామయ్యా ఇసు నన్ను చూచావే వందనా నీవు నన్ను చూచావే బందనాధన ఆరాధనా Ah, aradhana aradhana aradhana aradhana aradhana ఫా యో వ రఫా స్వస్తా పరచావే వందైయ్యా ఏ వ రఫా యో వ రఫా స్వస్త పరచావే నన్ను స్వస్త పరచావే వందయ్యా మమ్మ వందనామయ్యా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధంతన్ ఆ శక్తితో ప్రేమించే అధికముగా ఆరాధితు ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణాబలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణాబలముతో ప్రేమించేదన్ ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా ఓ యసరాధనాధనా ఆరాధన ఆరాధనా హలోయత్తి దిల్ యస్నా శాంతి దిల్స్నా బుల్ ముక్తి దిల్ యూస్నా శాంతి దిల్స్నా రణ మూనే జన్లిసర మూనే జన్లిసర కూన్హనా కృష్పర కూన్హనా ముక్తి దులాయేసునా శాంతి దిలా భక్తి దిలాయ శాంతి దిస్ కన బహనా క్రుపరణ బహనా సారుకా దా స చుకాయాద బోల్ ముక్తి దిలాయ శాంతి దిలా శ దయా బాగర యశు దయా బతా సాగర యశు హాత మహా యశు హక్తి దిలా శాంతి దియసే పాపోక మిటానే సబ్కె పాపో కమిటా ఈశ బలిశ బలిదా ముక్తి దిలా యస్నా దిలా అంఫర్ బీష కృపా కర్ణా అమ్ హాపి నదా ముక్తియ శాంతి దిలా ముక్తి దిలా శాంతి దిలాజరాండి చూద్దాం ఇస్తూ ప్రభా పర్చుల దేవాతు మీరే మాత్రం మీరు మాట్లాడాలి నా దేవా ఆశ కలిగి ఉంటుంది తుచిపచ్చని అలాగే మా మనిషి తీసి తీసుకెళ్లిగిన మనసు దీని మీ తరపు నీ ఆలోచన చేసే అలాగే రోమా రోమాసంగంలో ఎట్లా మాట్లాడుతున్నాం ప్రభావ మాతో మీరు మాట్లాడండి ప్రస్తుత ఆత్మ సహన మా సబ్బుద్ధి తొలగించి మా ప్రభుత్వం అధికారం మీరు మీకు మేము ఒప్పుకుంటే ప్రభావ మీరే మాకు సహాయం చేసి విజయం దినిస్తున్నాం సమేత సమిత మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎంతో నమ్మిక ముంచము నమ్మకం ఉంచము అలా ఇక్కడ స్వబుద్ధి అంటే స్వబుద్ధి అంటే సరీకంగా అలా అంటే నీ స్వబుద్ధి మీద ఆధారూర్ణ ఉదయంతో యహో మీద అంటే ఇక్కడ చూస్తే దేవుని మీద పూర్ణ ఉదయంతో నమ్మకం అలాగే ఎప్పుడు నమ్మకం అంటే అంటే పూర్ణ ఉదయంతో అంటే ఇక్కడ చూస్తే చదువు ఇంకా నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనము అలాగే ఆయన ఆయన అధికారం అంటే ఈ బైబుల్ ఒక వాగ్దానం వాగ్దానం అయింది ఆయన చెప్పిన ప్రతి వాక్యంకు లోబడి నడవాలా అలాగే ఆయన అధికారం అంటే ఆయన వాక్యం వాక్యంకు ఒప్పుకొని నడవాలని చెప్పాడు ఇక్కడ పూర్ణ ఉదయంతో ఈ హోగ అలాగే ఒక ఒక మనం చూస్తున్న మార్క్స్ వార్త నైన్త్ చాప్టర్లో ఒక చంద్రుడికి తీసుకువస్తారు చంద్రులకి తీసుకువస్తే వాళ్ళ శిష్యుల దగ్గర పోతే వాళ్ళు నిలగొట్టారు కనుక యేసరావు దగ్గర చెప్తారయ్యా నీ శిష్యుల దగ్గర పోయిన వాళ్ళు వెళ్ళగొట్టారు నీ దగ్గర తీసుకొచ్చున్నాను అంటే చెప్తాను అప్పుడు చెప్తాడు దీనికి ఎంత కాలం నుంచి ఉంది అంటే అప్పుడు ఇది బాల్యం నుంచి ఉంది అది అయ్యా నీళ్ళు పడేస్తుంది అగ్గిల పడవేస్తుంది ఇది నాశనం చేస్తానికి వచ్చింది అంటే అప్పుడు ఈ ప్రభు చెప్తాడు నువ్వు నమ్ముతావా అని చెప్తాడు అప్పుడు వెంటనే ఉదయ రాశ చేసే దేవుడు అప్పుడు వెంటనే కేకేసేస్తాడు అయ్యా నా నేను నమ్ముతున్నా నాకు అపనమ్మకం రాకుండా సాయం చేయమంటాడు నువ్వు నమ్ముతావా ఇప్పుడే నువ్వు కార్యం చేస్తావు ఎప్పుడు ఏం చేస్తున్నావు నేను నమ్ముతేనే నా కొడుకు బాగా పడతావు అని ఆ తండ్రి ఏం చేస్తున్నావు నమ్మకం తీసుకొని తన కొడుకుకు బాగా ఆ మూగ ఉదయం ఇంకా మళ్ళీ ప్రవేశించొద్దు అంటే సైతాన్ని మళ్ళా పోయినగా మళ్ళీ ప్రవేశించది మళ్ళా ప్రవేశించొద్దు అంటే మళ్ళీ చూసి వస్తుంది అని చెప్తుండదు అప్పుడు శిష్యుడు చెప్తాను ఎంతకాలం నేను సహించను అప్పుడు ఏకాంతంగా పోయి వాళ్ళు చెప్తాను ఎందుకు వెళ్ళబట్టే ఈ ప్రార్థం అనేది కాదు దేని మీదే పోది అశ్రాదం అని చెప్తారు అయితే చూస్తే శిష్యులలోపి అక్కడ చూస్తే సేవ చేసినప్పుడు వాళ్ళు అకమన ఉంది కానీ క్రమంగా ఏం చేసిండ్రు దేవుని ఆత్మ పనుకొని ఫస్ట్ ఆత్మ పనుకొని దేవుని కోసం ఏం చేసిండ్రు ఆ పూర్తిగా నమ్మకంగా ప్రాణపోయే వరకు అంత వరకు చేసిండ్రు అయితే కిముండ్రుడు ఆ ప్రభుత్వమైన అధికారం కొను హాలి ఆయన ప్రభుత్వమైన అధికారం పోతే మనకు ఎటగా ఉండదు మన వాగ్దానం చెప్పిన ప్రతి వాగ్దాన్ని మన లోబడి దాని ప్రకారం జీవించాలా అయితే ఇక రోమాధ్యాధ్యాయం నుంచి చూస్తాం రోమ పండగంలో రోమాకు పౌల బాకుడు హెచ్చరిస్తున్నాడు ఒక పండర్ ఆ ఎన్న వచ్చిన బ్రదర్ కాబట్టి సహోదరులారా సహోద పొందిన వాళ్ళు అలా అంగంలో ఉండే వాళ్ళకు చెప్తున్నాడు ఇక్కడ రాసి చెప్తున్నాడు సహోదరారంటే రక్షణ పొంది దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు అలా పొంది దేవుని తెలుసుకున్న వాళ్ళు సత్య తెలుసుకున్నవాళ్ళు కానీ ఎక్కడున్నారంట అక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలమున సజీవ యాగముగా ఏమంటారు పరిశుద్ధములు ఏ సుప్రభు పరిశుద్ధిగా మీరు పరిశుధున ఇంకా పరిశుద్ధములు దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా దేవునికి అనుకూలము సజీవంగా యాగముగా మీ శరీరములను మీ శరీములను ఆయనకు సమర్పించుకునుడని గమనించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాక్యను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అలాంటి ప్రేమ కనిపిస్తుంది పౌలులో సిలువలు చేసిన ప్రేమ కనిపిస్తుంది అలా బతుమాడుకుంటారు మరి పిల్లలకి చెప్తాను కదా ప్రేమ ఉంటే అరే చదువుకుంటే చెప్తాం కదా అరే చేసుకోరా అని కొందరు అయితే చెప్తారు ఇతరులకు చెప్తారే చదువుకోరాతారా అని చెప్తారు ఇక్కడ శరీరంగా ఉన్నారు చేసుకోరా మంచిగా చదువుకోరా పౌలు భక్తిని ఎంతగా ఏం చేస్తుండ్రు శరీరంగా నడుస్తుండ్రుంటారు మా శరీకంగా నడుస్తుండ్రు అందుకోసం దేవుని వాక్యం దేవుని ఆత్మ పౌలు ధర చెప్తుంది మీ శరీర భాగంగా దేవుని సమర్పించుకోండి అంటే దేవునికి పూర్తిగా సమర్పించుకోండి దేవునికి మీరు సమర్పించుకోండి ఇక్కడ దేవుని చేత వాక్య బతుమారుంటారు ఇక్కడ ఉన్నారట బతుమాడుకోను మా చర్చకు రాకపోని అలలిగా ఇట్లా మనం ప్రేమ చెప్పాలి ఇది ప్రేమ కలిసింది ఎందుకంటే ఇంక ఇవ మీకు యుక్తమైనది అది ఇట్టి సేవ చేస్తే మీకు అయింది మంచిగా ఉన్నది అని చెప్తున్నాడు అంటే పౌరుకి ఇట్లా దేవుడు బయలుపరుచుకున్నాడు వాళ్ళకి చెప్తున్నాడు ప్రభు పరిస్థితి కనుక నేను ఇలా సగీగా ఏం చేసుకున్నాడు సమర్పించుకున్నాడు కదా దేవుని సమర్పించుకొని ఏం చేసుకున్నాడు అంత పెంటుకొని ఏం చేసుకున్నాడు సమస్తం త్యాగం చేసుకుని పెంటే దేవుని కోసం వాడవాడుతునుక నే ఇట్లా వాడబడుతున్నాను దేవుడు ఎన్నిట్లా వాడుకున్నా మీకు మీ అట్లా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మన ఈ లోకం మర్యాదను అనుసరించక అంటే అనుసరిస్తారేమో వాళ్ళు చెప్తారు కదా వాక్యం ఎందుకు వస్తుంది ఈ లోక మర్యాద అనుసరి చెప్తారు ఈ లోక మర్యాద అనుసరించక ఉత్తమమును ఉత్తమును అనుకూలమును అనుకూలమును మంచిది అనుకున్ను దేవునికి అనుకూలము సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్త మీదో పరీక్షించి అలా సంపూర్ణమైన దేవుని చిత్తం పరిహించి పరిహించాలా మీరు బైబుల్ ఏం చెప్తుంది పరిహించాలా ఈసం చెప్తున్నావు అది పరిహించి చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అలా ఏమంటారు సంపూర్ణమైన దేవుని చిత్తం పరిహించి మీ మీ మారి ఫస్ట్ మీరు మారాలా దాని తర్వాత రూపాంతరం అలలియా ఏ ప్రభు పోలికను మీరు రావాలని చెప్తున్నాడు అంటే ఈ సంఘం సరికంగా నడుచుకుంటున్నేమో సేవ చేస్తుండ్రీ సేవ చేస్తుంది ఏం చేస్తుండ్రో ఈ లోకాలను మర్యాద అనుసరిస్తున్నేమో సరికంగా ఉన్నాడు అప్పుడు పాలు అపూతున్నాడు అలలియా మీరు తాము పొందాలి ఇంకా సరీకంగా ఉన్నారేమో మన ప్రభు మీ రూపాంతరం శిష్యుడికి తీసుకుపోయి పొందుతాను ఆ మత్యశార్త సెవెంటీన్ చాప్టర్ చూస్తాం మిమ్మల్ని ఎవరికి మళ్ళీ యాకుని మళ్ళా పేతుని తీసుకుపోయి రూపాంతం పొందుతుంటే అప్పుడు మోషే ఏది అక్కడ వస్తారు వస్తున్నాక ప్రభావ ఇక్కడ మంచిగా ఉంది చేతులు శరీరంగా ఉండవు నీకు ఒక పద్మశాల మోస పద్మశాల మనం ఇక్కడనే ఉండం అంటే ఒక ఒక శబ్దం వస్తుంది నా పియా కుమారుని ఈయన మాట ఈయనడి అప్పుడు వెలుగు చేసే వెలుగు చేసేవాడు పడిపోతారు వాళ్ళు ఆ మెరుగు ఉండట ఆ శక్తి ఉండట శరీరంలో నిలవే శరీరం భరించలేదు చీకటి భరించలేదు శరీరం ఉంటే పాపం పడిపోతారు అలాంటి రూపాంతం పొందుడి అని ఇక్కడ చెక్కులు ఇంకేమంటాడు తాను ఎంచుకొని తగిన దానికంటే తను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తన తాను ఫస్ట్ ఏమంటాడు తన తాను ఎంచుకుని ఎంచుకోండి మళ్ళా మళ్ళీ ఎక్కువగానే చెప్పుడు మళ్ళీ మళ్ళా ఎక్కువగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము దేవుడు విశ్రయించి విశ్వాసం పెట్టినా పరిపాలన తాను స్వస్థ బుద్ధి వాళ్ళ వాడటై స్వస్థ బుద్ధి వాళ్ళకై తగిన రీతిగా తను ఎంచుకున్న వల్లనని అనువీనిగా నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో నున్న ప్రతివాణితోనూ చెప్పు మీలో ప్రతివానితో చెప్తున్నాను అందరి సంఘం కొనసే సంఘం అందరికి చెప్తున్నాను అని చెప్తున్నాడు దేవుడి ఆత్మ ఎట్లా నడిపిస్తుంది పౌలుని వాళ్ళు ఈ వాక్యం చూస్తే ఆనందం వస్తుంది ఆయన వచ్చిన వాక్యం ఎంతగా ఆనందపడుతుంది ఎంత ధైర్యం వస్తుంది ఇంకేము ఒక్క శరీరములో ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను అలాగే మనం అక్క ఏసందరూ అవయవం కలవను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు ఈ అవయముకు ఒక్క పని కన్ను పని ఏంటి చూపేసి కిడ్నీ పని ఏంటి ఫిల్టర్ చేసే పని రకరకాల మనకి ఎట్టున్నాయి ఒకే పని అలాగా ఉండు కనుక ఏమంటారు అలాగే అలాగే అనుకూలమైన మనము అనేకలమైన మనము కరెక్ట్ అనేక మనము అంటే మనము అంటు మనము అంటుడు అంటే ఆయన మనము మనం అందరం అనేకులమైన మనము మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ఒకరికరము ప్రత్యేకముగా ప్రత్యేకంగా అవయమూలమై ఉన్నాము అలా అవయమున్నాము అలా ఎంత మంచిగా చెప్తున్నాడు అలా ఎప్పుడు మనం తీసుకు బాస్కం పొందాం అలా ఏసుకోం మన నూతన శక్తి కనుక మనం ఏసు ప్రవలో మనం ఏమి ఉన్నాం అవాయులు ఉన్నామని ఇక్కడ దేవుని యొక్క సత్యాన్ని ఇంకా లోతులు భక్తుడు ఇంకేమంటాడు మనకు అనుగ్రహింపబడిన మనకు పనికి కృప చొప్పున అలాగే కృప చెప్పు కృప చెప్పు కృపవరములు కలిగిన వరమై ఉన్నాము గనక అంటే వేర్వేరు వేర్వేరు కృపరములు కలిగి కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరం విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము అలాగే ప్రవచితము ప్రవచించాల విశ్వాసం ప్రవచించాలి ఇంకేమంటాడు అక్కడ పరిచర్య అయితే పరిచర్యలోను పరిశీలన పరిశీలనను బోధించువాడైతే బోధించుటలోను బోధించేవాడైతే బోధించేవాడును హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పని కలిగి ఉంది అందరు పని చేయాలా అందరు సేవ చేయాలా ఇష్టం చేయాలా తన సరిగ్గా కాకుండా యుక్తమైన సేవ చేయాలంటే అందరు చేయాలా వాళ్ళు చెప్పుకుండా నేను చేస్తున్నా మీరు బి సేవ చేయాలని ఇక్కడ పంచిపెట్టువాడు తోనూ పని జరిగింపవలను జరిగించేవాడును అలా పండ పండ పండ నిరీక్షణ గలవారై నిరీక్షణ కలగల వారి సంతోషించు అలా నిరీక్షలు కలిగి ఇక్కడ ఓ పని సంతోషం ఇంకా శ్రమ ఎందు ఓర్పు గలవారాయి అలా ఏముండ నిరీక్షలు ఉండాలా మన ఏముండే పేషెంట్ బ్రదర్ పిల్లలు కూడా ఓర్పు ఓర్పు బ్రదర్ ఓర్పు ఇంకా శ్రమలో శ్రమ ఎందు ఓర్పు గలవారాయి పట్టుదల కలిగి ఉండు అలా ప్రార్థన పట్టుగా ఉండరీ అలా అర్జునుడి ప్రార్థన పట్టుగా ఉండాలా ఇటీసీ పట్టుదర ఉండాలా మన ఉపమానంలో చూసినాం కదా ఒక విధ్వరాల్ ఉపమానం చెప్పండు ఒక విధ్వరాలు ఒక అన్యాయాధి న్యాయస్థితి దగ్గర పోతుంది పదే పదే పోతుంది కొంతకాలం ఒప్పుకోడు ఆయన కానీ రాదు కానీ ఆ న్యాయాధిపతికి ఇసుకు వస్తుంది ఈమె త్వర త్వరగా రాకుండా కోసం నేను న్యాయం తీసుకునే ఉంటాడు ప్రభు చెప్తాడు ఆ జుడు అన్నయ్య సినిమాద జుడు అని ఆ పట్లంలో ఆయన న్యాయధిపతి కానీ ఆయన ఏం చేస్తుంది కానీ ఆ వాడ న్యాయాధిపతి ఓడిపోయినాడు ఆమె యొక్క పట్టు ధరల ఏమంటాడు అంటే పట్టు ధర ఉండాలి యాక్కువని పట్టు ధర జీవించే వరకు నేను అప్పుడు యాక్కువంటాడు యాకుబ్ నువ్వు మలసతో గెలిచినావు దేవునితో గెలిచింది యాకు నీ పేరు ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి చెప్తారు మనం చూస్తాం పట్టు ధర ఉండాలా దో మనం చేట్టు ధర ఉండాలి ప్రార్థనలు కూర్చుంటే దొరుకు దేవుడు ఇచ్చేవారు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి ఇంకేముంటాడు పరిశుద్ధుల అవసరములలో పరిశుద్ధ అవసరంలో పాలు పొందుచు అలా పరిశుద్ధ అవసరంలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుడి అలాగే సద్గ ఆతిథ్యం ఇచ్చుచుడి ఇంకా మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి అలా మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు గాని శింపవద్దు అలా శించవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఇది ముఖ్యం అలా మనసు ఏమైంది సంతోషించి సంతోషిస్తాం ఇంకా ఏడ్చువారితో ఏడువుడి అలా ఏడ్చేవాడు ఏడుస్తు నా దుఃఖం మనం మీ తీసుకున్నాం ఏడ్చేవాడితో అంటే ఆయన బి సమలో పాల్గొనతాం మనం ఏడుచి వాడు ఏం చేస్తాం ఇంటికి పోయి దర్శిస్తాం దుఃఖం ఆదరిస్తం ఆదరిస్తాం వాళ్ళ దుఃఖంలో పాల్గొని వాళ్ళంటేవి మనం ప్రార్థనిస్తాం ఏడుచి వాడు ఏడిసి ఉండు ఒకరితోనొకడు మనసు కలిగి ఉండు అలలి ఒకడొకరు మనసు కలిగి ఉండి అలలియా ఇది ఈమైన సేవ అల సమలో ఉంటే ఏం చేస్తాం మనం కొన్ని సమలో మనం ఏం చేస్తాం సోదరుడు దుఃఖం పోయి ప్లే చేస్తాం దర్శిస్తాం మనం మనం దర్శిస్తాం పోయి దర్శించి దేవుని వాక్యం ఏం బయటపడుతున్నాడు బయటపడిచి చేసి ఏడుచేవాళ్ళు ఏడుసే శ్రమంలో ఉండొచ్చు దేనిలో ఉండొచ్చు దానిలోవి మనం ఏడుచే వాళ్ళు దానిలోవి మీరు ఉండాలి అని పాలు వాక్ చెప్తాను ఇంకేమడు హెచ్చువాటి ఎందు మనస్సు ఉంచక హెచ్చు ఉండక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండు అలా తగ్గు వాళ్ళ ఆశ్చర్యం ఉండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు మీరే అని అనుకోద్దు నాకు అంత వచ్చిన అనుకోద్దు కీడుకు ప్రతికీడవనికి చేయవద్దు కిడికి ప్రతికీ చేయవద్దు మనుషులందరి దృష్టికి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు యోగ్యం అని చెయ్యి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు సమాధానం ఉండు ఈ సమాధానం ఉంటే నువ్వు వార్త చెప్పొచ్చు